ఉంచి ఉంచుతుంది ఓన్లీ కొమ్ములు పాత్రమే కనపడతాయి ఆ కొమ్ములు చూపించి వేరవాడబడితే ఎక్కడ ఉంది సో మొత్తం వేది చూపించి వేరవాడాలి సో ఆ రకంగా అప్రదర్శితే నా ఉపపద్యతే కర్మకాండ ఏమిటో పూర్తిగా చూపించాలి బాగా చూపిస్తారు కర్మకాండ వైదిక కర్మకాండం చూపిస్తారు పూర్తిగా కర్మకాండం చూపిస్తే అప్పుడు పరీక్ష ఉపపద్యతే పరీక్ష అనేది చక్కగా కుదురుతుంది అందుకోసమని తత్ప్రదర్శన్నాహ లేదని చూడండి తాను బోధించిన కర్మకాండని మన ముందు నిరూపించి చూడండి దీన్ని అని చెప్పి ఎందుకంటే కర్మకాండ ఇది కొంచెం ఇనీషియల్ లెవెల్లో వాళ్ళకి మీరు స్థాయికి చెందినవారు ఈ నో వాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ దాని స్వరూపమేటో ఆ తర్వాత కర్మలు చేసుకోవచ్చు తప్పేనా కానీ సాధ్యం సంగతి ఏమిటో తెలుసు ఉండాలి సో సంగతి ఏమిటో తెలిసి యూ కెన్ మై ఫేస్ ఇట్ సో అలాగనమాట కానీ మంత్ర వ్యాఖ్యానంలోకి వచ్చాం తదే తత్ సత్యం అవితం తత్ తత్తే అంటే ఆ ఈ కర్మఫలము సత్యం అవితం మొక్కబోయేది కాదు మొక్కబోట అంటే వ్యర్థం అవుతారు వ్యర్థమయ్యేది కాదు అంటే మీరు కర్మ చేసుకుంటే మీకు తప్పకుండా ఫలము లభించియే తీరును అని ఇప్పుడు ప్రదర్శనం నడుస్తుంది ముందు ప్రదర్శనంలో ముందు కొంచెం మంచిగా చూపిస్తారు తర్వాత దాన్ని అసలు సంగతి పెట్టుకోండి సర్కస్ ప్రదర్శన అనేది ఉంటారు చూడండి ముందు కొంచెం గంభీరమైన ఐటమ్స్ చూపించి ఆకట్టుకుని ఆ తర్వాత ఫెల్లర్స్ అన్నీ తర్వాత వస్తాయి సో ఆ విధంగా ముందు ప్రదర్శనం చేయబడుతోంది కర్మకాండ యొక్క ప్రదర్శన సో తదేత సత్యం ఆ కర్మఫలము ఈ సంసారము సంసారం అంటే కర్మలు కర్మఫలమే అంతే సంసారం ఇంకంతకంటే ఉంది సో ఎస్పెషల్లీ వైదిక దృష్టికోణంలో అలాగే దాన్ని అర్థం చేసుకుంటాం కదా కాబట్టి ఇదంతా కూడా చాలా బాగుంటుందండి అభితత్వం సత్యం దిస్ ఈజ్ అండ్ ది రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్స్ తప్పనిసరిగా మనకి లభించి తీరుతాయి అని ఇక్కడి నుంచి బాగా అలంకారం ఉంటుంది తర్వాత దాంట్లో ఉండే లొసుగులన్నీ లోటుపాట్లన్నీ తర్వాత వస్తాయి ముందు అలంకారం ఎందుకంటే దాంట్లో ఉండే వాల్యూ దానికి ఉంది కె ఎంటైర్లీ డెనౌన్స్ ఎట్ దాని దాని గుణదోషాలను రెండింటినీ కూడా చక్కగా తెలుసుకోవటం అంతే బస్ దట్ సాల్ ప్రదర్శన్నాహ తదేతత్ సత్యం అవితం ఏమిటది అవితం అంటున్నారు సత్యం అంటున్నారు ఏమిటది ఏమిటి సత్యం వస్తుంది మంత్రేషు ఋగ్వేదాద్యాఖ్యేషు కర్మాణి అగ్నిహోత్రాదీని మంత్రవ్యాఖ్యానం చేస్తున్నారు మంత్రానికి ప్రతిపదార్థం చెప్తారు వివరిస్తారు సో ఏమిటండి సత్యం ఉన్నారు ఏమిటా సత్యం మంత్రేషు కర్మాని అది సత్యం సో మంత్రేషు అంటే మంత్రముల ఎందు అంటే ఋగ్వేదావ్యాఖ్యేషు ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అని పేర్లతో మూడు మూడు వేదములలో ఉండే మంత్రములు కర్మకాండలో వినియోగానికి వస్తాయి అందుకోసం రుగ్వి త్రేధా త్రేతాయామని కూడా ఉందిగా సో ఆ మూడు రకము మూడు పేర్లతోటి ప్రసిద్ధములైనటువంటి వేదాలు ఉన్నాయే ఆ వేద వాక్యములకే మంత్రములు పేరు వాటి ఎందు కర్మాణి కర్మలు ఉన్నాయి ఇటువంటి కర్మలు అగ్నిహోత్రాదీని కర్మ అని వేద మంత్రాల్లో ఉండే కర్మలు కేవలము పరలోకాన్ని సంపాదించటానికి కావలసిన సంపాదించుకునేందుకు బోధించే కర్మలు ఉంటాయి తరచుగా ప్రాయశ కర్మకాండకి ఫలం పరలోకం ప్రాయశ ప్రాయశ అంటే మోస్ట్లీ అని సో అగ్నిహోత్రాది కర్మడు అగ్నిహోత్రం అని ఒక కర్మ దాని పేరు కర్మ అగ్నిహోత్రం అంటే ఫైవ్ అనుకున్నారు ఇట్ ఇస్ ఏ ఫైవ్ రిచువల్ అగ్నం హూయతే అస్మిన్ ఇది అగ్నిహోత్రం అగ్నేందు హోమాన్ని చేస్తారు ఆ కర్మకి అగ్నిహోత్రం అని పేరు సో అగ్నిహోత్రం అనే కర్మ వైది వైదికులు చేస్తూ ఉంటారు కొద్ది మంది చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎక్కువ మంది లేదు పూర్వం చాలా మంది చేసేవారు ఉన్నారు సో అజ్నిహోత్ర కర్మ ఇది బతుకున్నంత కాలం చేయాలని శాస్త్రం చెప్పింది కర్మ కారణం యావజ్జీవం అగ్నిహోత్రం ది యావజ్జీవం మరైతే సన్యాసులు చేయట్లేదు కదా అంటే సన్యాసి బతుకున్నాడనే వాళ్ళు చెప్పారు మీకు సన్యాసి అంటే దిస్ ది డెత్ ఆఫ్ ఎ పర్సనాలిటీ దిస్ ది బర్నింగ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ ఎ పర్సనాలిటీ ఇస్ గాన్ వాష్డ్ అవే ఆర్ బర్న్ విచ్ ఎవర్ వే యూ లైక్ ఇట్ సో కాబట్టి సన్యాసి అంటే యాజ్ ఎ పర్సన్ హీజ్ నో మోర్ ఎలా ఇస్తాం అని చేతనే వాడు కర్మలు చేయడు కాబట్టి ఇండక్షన్స్ ఆల్సో ఆ వాక్యం వర్తిస్తుంది యావజ్జీవం అగ్నిహోత్రం హోతి బ్రతుకున్నంతకాలం అగ్నిహోత్ర కర్మం చేయమన్నారు సో అలాంటి కర్మలు ఆ మంత్రాల్లో చెప్పబడి ఉన్నాయి ది సత్యం వే ఆర్ ఇండీడ్ వే కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఇండీడ్ ఫ్రూట్ఫుల్ నాట్ ఫ్రూట్లెస్ అవితం విత్తతం అంటే ఫ్రూట్లెస్ నాట్ ఫ్రూట్లెస్ వాటి వల్ల మనకు వచ్చే ఫలాలు మనకి లభిస్తాయి ఓకే అయితే కర్మలు మంత్రాల్లో ఉన్నాయి అంటే అర్థం ఏమిటో వివరిస్తున్నారు ఆయన మంత్రైరేవా ప్రకాశితాన్ని అంటే కర్మలు మంత్రాల్లో ఉంటాయండి మంత్రాల్లో కర్మలు ఉన్న సజ్జులు కూరగాయలు ఉన్నట్టుగా ఉంటాయా కర్మలు మంత్రాల్లో ఉన్నాయి అంటే మంత్రముల చేత నిరూపించబడినాయి మంత్రాలు బోధిస్తాయి మందులు పుస్తకాల్లో ఉంటాయా మెడికల్ మెడిసిన్ బుక్ ఉంటుంది దాంట్లో మందులు ఉంటాయా మందులు ఉండవు కానీ మందులకు సంబంధించిన సమాచారం ఉంటుంది అని పంచాంగాన్ని పిండితే వర్షం వస్తుందా పంచాంగం నీళ్లు కడతాయా పంచాంగాన్ని పిండితే పంచాంగాలు రాస్తారు వర్షం పడుతుంది అని రాస్తారు అంతే అలాగలవాట కాబట్టి మంత్రేషు కర్పా అంటే మంత్రాల్లో కర్మలు ఉండడం మంత్రైదేవ ప్రకాశితాన్ని మంత్రముల చేత మోధింపబడినే కర్మలు మాత్రమే చేతనే ఈ కర్మలు చేసేటప్పుడు ఏదో మనకు తోచిన ధోరణలో చేయటం అన్నది పద్ధతికి శాస్త్రజ్ఞులు అంగీకరించాలి విధి అనేది ఒకటి ఉంటుంది ఆ విధికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకంటే కర్మ మీరు నేను నిర్ధారణ చేసేది కాదు దాని ఫలం స్వర్గం ఈ స్వర్గాన్ని ఎవరు చూశాడు అది దాని గురించి సమాచారం ఏమీ తెలియదు కదా అంతా పరోక్షమే కదా కాబట్టి ఆ పరోక్ష విషయంలో మనం స్వంత తెలివితేటలు అనవసరం ప్రత్యక్షంలో మనం స్వంత తెలివితేటలు ఉపయోగించవచ్చు సోఫా తయారు చేయాలనుకోండి మీకంటే బాగా వాడు తయారు చేస్తాడు దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ ఆల్వేస్ దాట్ యజ్ఞం చేసి స్వర్గం పొంది దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండదు ఇంకా దానికి ఎందుకంటే అంతా ఫెయిత్ బేస్డ్ కాబట్టి విధి ఉంటుంది ఆ విధిని బట్టి చేసుకుంటూ పోవడమే స్వంత స్వకపోల ఉంటాయి అవి చేయకూడదు యథావిధిగా చేసుకుంటూ పోవడం సో మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొంచెం దానికి సందర్భ సమయాన్ని సందర్భాన్ని బట్టి వీళ్ళు అతి తెలివితే ఉపయోగించి కొంచెం మాడిఫై చేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఎనీవే సో అగ్ని మంత్ర మరి మంత్రాల్లో ఉన్న సంగతి మనకల్లా తెలుస్తుందంటే మహర్షులు మనకి చెప్తారు కవయ యాని అపశ్యన్నం ఉంది అది వ్యాఖ్యానిస్తారాయన శంకరులు కవయ మేధావిన వశిష్టాదయ జ్ఞానీ అపశ్యన్ దృష్టవంత కవి అంటే జ్ఞానేనర్థం కవి శబ్దానికి అర్థం సో కవయ అంటే మేధావిన మహావిద్వాంసులు పండితులు జ్ఞానులు అయినటువంటి ఎవళ్ళంటే ఎందుకంటే రుగ్వేద మంత్రాల్లో అనేక మంత్రాలని వశిష్ట మహర్షి దర్శించినాడు అలాగే ఇంకో మహర్షి ఇంకో మహర్షి సో వీళ్ళందరూ చేతనూ మంత్రాలవే ఏ మంత్రాలని వాళ్ళు అపశ్యం దృష్టవంత దర్శించినారో రచించడం కాదు దర్శించడం మంత్రద్రష్టం మంత్రకృతు కాదు మంత్రద్రష్ట మంత్రాలని దర్శించే వాళ్ళ న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని దర్శించారు లా ఆఫ్ గ్రావిటేషన్ అని రచించలేదు He did not create the law of gravitation. He has discovered the law of gravitation, something like that. So, mantrāl-ni-darśin-ceru, ā-mantrāl-lo-karmalo-nāgi, ā-karmalo-sat-yamon. Prakaranam prāram-mahal-lo-chu-se-amon, antabāya-sutmaro-karmalo-gurinja-nu-kishnu. But slowly it progresses. Antārāyana, yata-de-ta-ta-sat-yam. ఏకాంత పురుషార్థ సాధనత్వా అది ఆ మంత్రములలో కవుల చేతను దర్శింపబడిన కర్మలు ఏవైతే ఉన్నాయో తదేతత్ సత్యం యు కనెక్ట్ ఇట్ బ్యాక్వర్డ్స్ ఆ కర్మకాండ ఏదైతే కలదో ఇది సత్యం సత్యము ఎందుకు సత్యము అంటే ఏకాంత పురుషార్థ సాధనత్వా తప్పనిసరిగా ఫలమును ఇచ్చుట వలన పురుషార్థము అంటే పురుషుడి చేత కోరబడేది పురుషైన అక్ష్యతే ఇది పురుషార్థ వీడేం కోడతాడు పుణ్యాన్ని కోరుకుంటాడు ఆ పుణ్యంతో స్వర్గాన్ని పొందాలని కోరుకుంటాడు హీ విల్ గెట్ ఇట్ హీ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్ ఎకాంత అంటే విథౌట్ ఫైల్ కొంచెం హిక్కప్స్ అంటే ఆటంకాలు ఏమైనా ఉన్నాయనుకోండి కొంచెం ముందు వెనుక అవుతుంది తప్పిస్తే తప్పకుండా ఫలము వచ్చి తీరును మీరేమి బెంగట్టుకోలేదు మనమేమో డిపాజిట్ వేసాం మనకి వాపసు వస్తుందో లేదో అనే బెంగకు అవకాశం లేదు తప్పనిసరిగా మీరు చేసిన పుణ్యానికి మీకు ఫలం వచ్చి తీరుతుంది తదేతత్ సత్యం అంటే అర్థం తానిచ వేద విహితాన్ని ఋషి దృష్టాన్ని కర్మాణి త్రేతాయాం संयोग गलक्षणाया हौत्राध्वर्य गात्र प्रकाराया अकभूता बहुधा बहुप्रकार सतता प्रवृत्ता मंत्रव्याख्यान मंत्रे पदाल की निरूपण ज ఓకే మంత్రంలో ఏముంది తాని త్రేతాయాం బహుధా సంతతాని వెరీ సింపుల్ అండి బుద్ధ వాక్యాలు చూస్తే భయం వస్తుంది కానీ గమనిస్తే సింపులే తాని త్రేతాయాం బహుధా సంతతాని కాని అంటే అవి అవంటే ఏవండి కర్మలే కర్మల గురించేగా మాట్లాడుకుంటున్నాం సో తాని అంటే వేద విహితాన్ని కర్మాని వేదము చేత మంత్రములలో విధింపబడినవి మహర్షుల చేత దర్శింపబడినవి అయినటువంటి కర్మలు అదే ఎక్కడీ త్రేతాయాం త్రేత అంటే మూడు వేదముల యొక్క కలిపి త్రేత అూడు వేదాలు కలపాలి త్రయీ అంటే మూడు వేదముల యొక్క సంయోగ లక్షణాయాం మూడు వేదాలు కలిస్తే కానీ కర్మ అవ అది దాని లక్షణం సో ఇప్పుడు ఇల్లు ఈ సివిల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండ్ సమదర్ ఇంజనీర్ ముగ్గురు ఉంటే కానీ ఇల్లు కట్టడం కూడా అలాగే ఒక కర్మని మీరు ఫినిష్ చేయాలంటే మూడు వేదాలు కావాలి యజ్ఞయాగాది కర్మలో ఇప్పుడు పెళ్లికి రెండు పురోహితులు కావాలి తెలిసా మీకు ఆ సంగతి ఆడపల్లి వారి పురోహితుడు మగప పెళ్లి వారికి పురోహితుడు ఒకప్పుడు ఒకే పురోహితుడు తోటి కలక్షేమం చేయొచ్చు ఆయన ఇటు హీ విల్ డూ బోత్స్ సర్వీసెస్ అలా చేస్తే చేయొచ్చు బట్ టూ అర్నీ అలాగే యజ్ఞానికి మూడు కావాలి ముగ్గురు బదులు ఇద్దరినో ఒకటితో నడవద్దు మూడు కావాలి ఎందుకంటే ఋగ్వేదం చదివినాయని కావాలి యజుర్వేదం చదివినాయని కావాలి సామవేదం చదివినాయని కావాలి ఋగ్వజుస్ సామభియంతి ఈశ్వరుని ఆరాధించేప్పుడు యజ్ఞరూపంగా ఆరాధించేప్పుడు ఈ మూడు వేదాలతోటే ఆరాధిస్తారు కాబట్టి మూడు వేదాలు చదివిన వాళ్ళు కావాలి మూడు వేదాలు ఒకే ఆయన చదివేదంటే త్రిపాఠి ఆర్ త్రివేది త్రివేది పేర్లు ఉంటాయి మిస్టర్ త్రివేది ఇష్ట త్రివేది అంటే వీళ్ళ తాతో ముత్తాతో ఎవరో చదువుకున్నారు ఈ చదువుకున్నాడు కదా అలాగే త్రిపాఠికి సో మంచిది ఆ వంశాల్లో వచ్చిన పేర్లు నైస్ నేమ్స్ కమలాపతి త్రిపాఠి గారు ఒక ఆయన ఉండేవారు ఆయన కొద్దిగా గొప్ప వేదంలో చదువుకున్నాడని ఎనీవే సో ఈ మూడు వేదాలు చదువుకున్నాయని ఒక ఆయన ఉన్నా పనికిరాదు బికాస్ సైమిల్టేనియస్గా మూడు మనకి ఋత్విక్కులు కావాలి వాళ్ళ ఋత్విక్కులు అంటారు మూడు ఋత్విక్కులు కావాలి వాళ్ళకి పేర్లు ఏమిటంటే హోత ఉద్ఘాత అధ్వర్యు హోతకి సంబంధించిన దాన్ని హౌత్ర అంటారు ఆ పదం మీరు గుర్తుపట్టచ్చు హోతకి సంబంధించిన దాన్ని హౌత్ర ఉద్ఘాతకి సంబంధించిన దాన్ని ఔద్ఘాత్ర అధ్వర్యుడికి సంబంధించిన దాన్ని ఆధ్వర్యవ ఇది అద్భుత ప్రయోగాలు వ్యాకరణం సో హోత ఉద్ఘాత అధ్వర్యుడు అక్కడ మీకు హౌత్ర ఆధ్వర్యవ ఔద్గాత్ర మూడు ఉన్నాయి హౌత్ర అంటే హోతకి చెందినది ఆధ్వర్యవ అంటే అధ్వర్యుడికి చెందినది ఔద్గాత్ర అంటే ఉద్ఘాతకి చెందినది హోత అంటే ఆయన ఋగ్వేదం చదివినవాడు ఇదంతా టెక్నికల్ సమాచారం నేను సింపుల్గా మీకు ప్రజెంట్ చేస్తా నేను సమస్య కాదు ఋగ్వేదం చదివినవాడు హోత ఉద్ఘాత సామవేదం చదివినవాడు అద్వర్యు యజుర్వేదం చదివినవాడు ఈ మూడు వేదాలు చదివిన వాళ్ళు మనకు కావాలి వీళ్ళ ముగ్గురు వేరువేరు కర్మలని చేస్తారు ప్రకారాయా ఈ మూడు రకముల కర్మలు కలిస్తే అది కర్మ అవుతుంది మొత్తం కర్మ పూర్తవుతుంది మొత్తం యజ్ఞం అంతా పూర్తవుతుంది కాబట్టి త్రయీ సంయోగ లక్షణాయాం హౌత్ర ఆధ్వర్యవ ఔద్గాత్ర ప్రకారాయాం ఈ వేళ కర్మలు ఏమిటో కొద్దిగా మీరు గమనించండి దేవతకి యజ్ఞం అంటే ఏమిటి దేవతోద్దేశమైన ద్రవ్య త్యాగో యాగ డిఫినిషన్ యాగ యాగము యాగము అంటే త్యాగ ఇటీ ఆ త్యాగంలో ఉండే తాని డ్రాప్ చేస్తే యాగ అయింది కాబట్టి యాగో నామ త్యాగ త్యాగం చేయటం పేరే యాగం ఏమిటి త్యాగం చేస్తారు ద్రవ్యాన్ని త్యాగం చేస్తారు ద్రవ్యం అంటే డబ్బుని కాదు పదార్థం సో ఏదో హవిస్సు హవిస్ అంటే పురోడాశయం అవ్వచ్చు పురోడాశయం ఈ పదాలు కొంచెం మీకు తెలిసి ఉండాలి పురోడాశయము అంటే గోధుమను ఒక తోటి చేస్తారు గోధుమ ఉప్మా అనుకోండి ఉప్మాలో కొంచెం కారం వేస్తారు పురోడాశయంలో పంచబా వేస్తారు స్వీట్ బెల్లం వేస్తారు కొంచెం తీగ ఉంటుంది ఓపిసరం సో అది పురోడాశం కేసర్ చేసుకున్నట్టుగా ఉంటుంది ఇలా ఇలాగ చేస్తారు దాని పేరు పురోడాశయం చెరుహు చెరువు అని సంస్కృతంలో అని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఎవరి అవుతుంది రుభూలు ప్రతి చేయాలి కదా చెరువు అవుతుంది సో చెరువు అంటే ఎవరు చెరువు అంటే వండిన అన్నము వివాహంలో స్థాళీపాకము ఒక అర్మ ఒకటి రోజుల్లో వివాహం అంటే అలాంటివి ఏమో గుర్తు లేవు స్థాళీపాకం అని వివాహం అనేప్పటికీ ఇత్తరిగి ఒకటి కొంటారు ఒక ఆ ఇత్తర పెట్టి దాంట్లో కొన్ని నీళ్లు పోసి బియ్యం పోసి అన్నం వండుతారు ఆవిడ చోట ఉండిస్తారు సో స్థాళీపాకం అంటారు ఆ వండిన అన్నాన్ని హోమం చేస్తారు కానీ చెరుహు అని అంటారు ఆజ్యం అంటే నెయ్యి వీటన్నిటికీ హవిస్సులు అని పేరు ఈ హోమం చేసే ద్రవ్యాలు ఈ ద్రవ్యాలని అగ్నిహోత్రంలో ఏదో ఒక దేవతని ఉద్దేశించి మనం సమర్పించేస్తాం అలా త్యాగం చేసేస్తాం తర్వాత సమర్పించడం అయిన తర్వాత నమమాన్ కూడా అంటారు అంటే స్వాహ అగ్న ఇదమ్మ ఇది అగ్నిహోత్రుడికి ఇచ్చేశాను నాది కాదు దాని పేరు త్యాగం ఇలా త్యాగం చేసి దానికి యాగము అంటే ఇప్పుడు త్యాగం చేయాలంటే దేవతకి త్యాగం చేయాలి దేవతకి సమర్పించాలి దేవతకి సమర్పించాలంటే దేవతనే ఆహ్వానించాలి ఆహ్వానించాలంటే మంత్రం ద్వారా ఆహ్వానిస్తారు దేవతని ఆహ్వానించాలంటే మంత్రంతోటే సో ఇప్పుడు ఎలాగంటే సభ చేశారనుకోండి సభలో ఇన్విటేషన్ ఆఫ్ ది గెస్ట్ అంటే ఆయన ఏదో ఒక పద్ధతిలో ఇన్వైట్ చేస్తాడు ఆ రకంగానే యజ్ఞంలో ఆ దేవతనే ఆహ్వానిస్తారు ఋగ్వేద సూక్తంతో ఆహ్వానిస్తారు ఏ దేవతను ఆహ్వానిస్తే ఆ దేవతకి సంబంధించిన సూక్తాన్ని చదివి మంత్రాన్ని చెప్పి ఆహ్వానిస్తారు ఆ పనిని హోత చేస్తాడు ఆహ్వా దేవతలను ఆహ్వానించేవాడు కనుక ఆయనకి హోత అనిపడు ఓకే అక్కడికి ఒక సెక్షన్ అయింది ఆయన దేవత ఆహ్వానం చేయగానే దేవత వస్తుంది వస్తుందంటే వచ్చినట్టుగా భావనే ఇప్పుడు ఇప్పుడు ఎలాగంటే విఘ్నేశ్వరుని ప్రాణప్రతిష్ట అంటారు పూజల్లో దీనికి సంబంధించినవి ఉంటాయి ప్రాణప్రతిష్టాపునూర్త సుముహూర్త వస్తువులు నిన్న రేపు పూజలు చేస్తారు ప్రాణప్రతిష్ఠ చేస్తారు అసునీతే పునరుస్మాసు దేహి పునఃప్రాణమిహీనో దేహి భోగం ద్యోక్పశ్చేమ సూర్యముచ్చదంతమనుమతే మృడయాన స్వస్తి శ్రీ మహాగణాధిపతి అని మహా దాన ప్రతిష్టాపన ముహూర్త ముహూర్త వస్తు అని రెండు అక్షత్ర వేస్తాను నేను మంత్రాలు గట్టిగా చదువుతాను నేను ఇవన్నీ బట్టి పట్టేసి ఉంటే సో ఒకప్పుడు నేను పౌరోహిత్యం కూడా చక్కగా జయించేసేవాడిని అవసరం అయితే అవసరమైతే అది ఒక వృత్తిగా ఎప్పుడు చేయలేదు అవసరమైతే జయించేవాడు సో కానీ ఓసారి ఉపనయనం అయింది పురోహితుడు రాలేదు పురోహితుడు లేకపోతే ఎవరు ఏం చేయాలి పురోహితులు లేకపోతే ఉపనయనం ఏం చేస్తారు అప్పుడు ఎవరు సలహా చెప్పారు ఆయన అడగండి సలహా వాళ్ళు చలవా రాత్రికి రాత్రి నా దగ్గరికి వచ్చేసారు రాత్రి పదింటికి వచ్చారు నిద్రలు అయిపోయి మీరు తెల్లారితే ఉపనయనం మీరు చేయించాలని అది నేను చేయించాలంటే పనేం లేదా అంటే కాదు మీరే చేయించాలి పురోహితులు లేడు సరే మీరు ఇంకో పురోహితుడు అడ్రస్ ఇచ్చా ఈ పురోహితుడికి మీరు ట్రై చేయండి మీరు సిన్సియర్గా ట్రై చేయండి అవసరమైతే నేను చేయిస్తానని చెప్పా వాళ్ళని పురోహితుడికి ట్రై అడ్రస్ ఇచ్చి పంపించి రాత్రి ఒంటి గంట దాకా నేను పుస్తకాలు ఎదురకుండా వేసుకుని మొత్తం అంతా రిఫ్రెష్ చేసి కూర్చొని నేను ఇచ్చే కూర్చొని చేసేది ఏంటి లేదుగా ఉపనయనం ఉంటాను మొన్నడు పొద్దున పుస్తకాలన్నీ కొట్టుకుపోయా సో ఐ వాస్ రెడీ టు డూ ఇట్ ఆల్రెడీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ ఈ లోపల ఆయన వచ్చాను హ్యాండ్ ఓవర్ టు సో ఊరికే చెప్పాను మీకు ఎనీవే సో హోతా అంటే ఆ విధంగా ఆహ్వానిస్తాడు ఉద్ఘాత అంటే సామవేదం చదువుకున్న ఆయన సామవేదంలో కొంచెం గా గానం అది ఉంటుంది కదండి దీర్ఘావ్య తీసుకో పాడతారుగా సామవేదం మీరు ఉంటారు సో ఈ ఉద్ఘాత ఇటు గాయతి ఇత ఉద్ఘాత పెద్ద స్వరంతో గానం చేస్తాడు సో ఆయన సామవేదం చదువుకున్నాయి ఆయన ఏం చేస్తాడంటే ఆ అహ్వానించబడిన దేవతని స్తుస్తాడు ఇంటికి మనం ఎవరన్నా పిచ్చామనుకోండి అయ్యా దయచేయండి మీరు మహాత్ములు విచ్చేశారు మీరు రాక చేత మా గృహం పావనమైంది అని ఒకప్పుడు కాఫీ ఇస్తారు ఈ మాటలు చెప్తే ఇవ్వాలి ఇలా మొహం కాఫీ ఇచ్చేస్తే పాపం ఎగరవాడు తాగినా మనసులో కష్టపెట్టుకుంది మాట చేష్టతో పాటు మాట కూడా కొంతమంది ఏం చేస్తారంటే అలా బిజినెస్ లైక్ ఎలాగానే వడ్డించేస్తారండి వడ్డించేసి పక్కే తప్పు ఉంటారు అమెరికన్స్ ఇస్తారు యు హెల్ప్ యువర్ సెల్ఫ్ అని హెల్ప్ యువర్ సెల్ఫ్ అని అది ఉరికే అమాంగ్ ఈక్వల్స్ ఈజ్ ఓకే కానీ ఎవరైనా గెస్ట్ని పిలిస్తే మనం ఒడ్డించి ప్రేమగా వాళ్ళు పూజించి ఇట్లా కొంచెం మొహమాట పడకుండా మనం సహాయం చేయాల్సి ఉంటుంది హెల్ప్ యువర్ సెల్ఫ్ అంటే పాపం దే అదర్ పర్సన్ ను కొంచెం బిడియపడ్డాడు అనుకోండి హీ మే నాట్ హెల్ప్ హిమ్ సెల్ఫ్ కాబట్టి అలాగే ఒక మర్యాద అతిథి మర్యాద ఈ రోజుల్లో ఈ people are losing track of it anyway ఎయిట్ అనేది పర్వాలేదు నడుస్తుంది సో ఉద్ఘాత ఆ దేవతకి కొంత స్తోత్రం చేస్తారు ఓ దేవత మీ రాకచేత మేము కృతార్థులమైనాము మా యాగం సఫలమైంది ఎట్సెట్రా ఎట్సెట్రా మంత్రాలు ఇది ఉద్ఘాత ఎప్పుడైతే స్తోత్రం పూర్తవుతుందో ఈ లోపల ఆధ్వర్యుడు సిద్దంగా నిలబడతాడు యజుర్వేదం ఆయన సృక్కు సృక్ అంటారు సృక్ అంటే ఉడెన్ ఉడెన్ స్పూన్ ల్యాడిల్ అనేది అంటారు ల్యాడిల్ అండ్ ల్యాడిల్ సో హీ టేక్స్ ద్యాండ్ అండ్ ఆ ద్రవ్యాన్ని దాంట్లో పురోడాశం కానీ లేకపోతే ఆజ్యం అలా చేతో పట్టుకుని సిద్ధంగా ఉంటాడు ఆయన ఎప్పుడైతే ఉద్ఘాత ఆయన చెప్పాల్సిన మంత్రాలు చెప్పడం పూర్తయిపోయిందో ఈయన అందుకుంటాడు హోమం చేసే మంత్రాన్ని అందుకుంటాడు ఆ హోమ మంత్రం చేసేసి అగ్న ఏ ఏ శృష్టకృత ఏ అనబడేటువంటి అగ్నికి ఇది సమర్పించడమైనది అని అగ్న ఏ శృష్టకృత అని త్యాగం యజమానుడు చెప్తాడు వీళ్ళ ముగ్గురిని ఎంప్లాయ్ చేసిన యజమానుడు త్యాగం చెప్తాడు తరఫున వీళ్ళందరూ చేస్తున్నారు సో ఈ ముగ్గురు రుక్విక్కులతోటి నడుస్తుంది ఈ కర్మ అని చేతనే దాన్ని త్రేతాయాం బహుధా సంతత ఇలాగే యజ్ఞాలు నడుస్తూ ఉండి పూర్వం ఇప్పుడు బాగా తగ్గిపోయాయి సో దిస్ ఈస్ హౌ ది కర్మ గో తర్వాత అధికరణ భూతాయాం ఈ కర్మకి అధికరణం ఏమిటి మూడు వేదాలు అధికరణం అంటే ఆశ్చర్యము బేస్ ఏమిటి ఈ మూడు వేదాలు బేస్ ఎందుకని హోతకి ఋగ్వేద మంత్రం చెప్తే కాని దేవతకి రావడం కుదరదు సామవేద మంత్రాన్ని ఏం చెప్పాలి ఎదుర్వేద మంత్రంతో ఈయన సమర్పణ చేయాలి కాబట్టి ఈ మూడు వేదముల యొక్క సమాహారము సముదాయము ద గ్రూప్ ఆఫ్ త్రీ వేదాస్ దట్ ఈస్ ది బేస్ ప్రతి కర్మ అధికరణ భూతాయాం త్రేతాయాం సో అటువంటి త్రేతయందు అంటే మూడు వేదముల యొక్క సముదాయమునందు అనేక కర్మలు విస్తారంగా వ్యాపించి ఉన్నాయి బహుభా అంటే బహుప్రకారం అనేక రకాల కర్మలు ఎంత కర్మకాండ అండి ఊహకి అందరి విస్తారము కలిగిన కర్మకాండ దాంట్లో ప్రవేశిస్తే మీరు పైకి రాలేరు ఇట్ ఈస్ సెల్ఫ్ పెర్పెచ్యువేటింగ్ కర్మ ఈజ్ సెల్ఫ్ పెర్పెచ్యువేటింగ్ అంటే ఇట్ గ్రోస్ అప్ ఇట్ సెల్ఫ్ అని మీరు ఈ కర్మ అది తెమల్దది కొంతమంది చేస్త మనుషులు ఉంటారు అసలు తెమల్దం ఒకసారి నన్ను ఉపన్యాసానికి పిలిచారు యజ్ఞంలో ఉపన్యాసం యజ్ఞంలో ఉపన్యాసం ఎందుకంటే బాబు నాన్న నా దారి నన్ను వదిలేందంటే వినిపించుకోకుండా నన్ను బలవంతం చేస్తే వెళ్ళాను సరే పన్నెండున్నరకి పన్నెండింటి నుంచి పన్నెండున్నర దాకా ఉపన్యాసం తొమ్మిదింటికి వెళ్ళాను పన్నెండు నుంచి పన్నెండున్నర అరగంట ఈ అరగంట నన్ను చెప్పని ఎవరు కూడా చెప్పనివారు ఈ రుత్విక్ వాళ్ళు మంత్రాలు జరుగుతూ ఉంటారు హడావిడీ అంతా గడబిడ విని వాళ్ళకి ఎవరికి ఉత్సాహం ఉండదు సో మొత్తానికి అరగంట చెప్పాను ఆ తర్వాత మూడున్నరకి భోజనం ఎందుకంటే అది నడదు నడుస్తూ ఉంటుంది ఆ కర్మ రెండున్నరకి అడిగారు ఇంకా కర్మ ఇంకా పూర్తవ్వలేదు ఆ సంగతి నాకు తెలుస్తూనే ఉంది ఇంకొక అరగంట అరగంట పడుతుంది అని అంటారు అరగంట పడుతుందంటే గంట పడుతుందని అపసంధానికి ఇంకో అరగంట పడుతుంది మీకేదైనా సెపరేట్ గా మీకు వడ్డం చేయమంటారా అని అడిగారు వద్దని చెప్పాను ఎందుకు ఈ పాపం నాకెందుకు పాపం వాళ్ళు ఎంతో ప్రేమతో చేసుకుంటున్నారు మనం ఎందుకు మనకేం ఉపవాసం కొత్త ఏమీ అది పనంతా చెడిందని తప్పిస్తే వీ డోంట్ మైండ్ సో కర్మ అనేది అలాగే ఉంటుంది అది ఇట్ ఈస్ సెల్ఫ్ పెర్పెక్చ్యువేట్ ఇట్ గ్రో సప్ అని ఇట్స్ సెల్ఫ్ పూజ అయిపోయింది ఇంకా మనం భోజనాలు చేయొచ్చు అంటే పునఃపూజ అంటే ఎందుకండి పునఃపూజ అంటే మరి మహానైవేద్యం మరి ఇందాక పెట్టిన నైవేద్యం అంటే అవాంతర నైవేద్యం సరే చేయండి మరి పునఃపూజ చేయండి అంటే మళ్ళీ అవరవే తొలి తల ప్రారంభించలేదు అది నడుస్తూ ఉంటుందండి కంటిన్యూస్ ఎండ్లెస్ ఐ నాట్ క్రిటిసైజింగ్ దాని నేచర్ అలాంటిది బహుధా సంతతాని కదండి మరి దాని స్వరూపం బహుప్రకారంగా ఉంటుంది అది అంటే ప్రవృత్తి అని ఉంటుంది అంచేతనే ఆ కర్మఠులు అట్టా చూడండి అలాగే ఆ కర్మఠులు చేయగలుగుతారు దాన్ని శంకరులు కర్మిభి క్రియమాణాని కర్మలు చేస్తారు కర్మఠులు కర్మి అంటే కర్మఠులు ఆ కర్మలో ఆరితేలిన వాళ్ళు ఉంటారే వాళ్ళు చేస్తూ ఉంటారు మనం ఎక్కడ చేయగలం ఆమ్మో అనే అభిప్రాయం కర్మిభి క్రియమాణి ఇక్కడ త్రేతాయాం అంటే మూడు వేదముల సముదాయము అర్థం చెప్పారు ఇంకో అర్థం కూడా చెప్పొచ్చు మీరు వినే ఉంటారు త్రేతాయుగము అని త్రేతాయుగంలో కర్మలు ఎక్కువ ఉండేవిట అలా కూడా అర్థం చెప్పచ్చు అదంత పెద్ద అందమైన అర్థమేం కాదు బట్ స్టిల్ ఇఫ్ సంబడీ వాంట్స్ టు గివ్ దట్ మీనింగ్ ఈజ్ వెల్కమ్ శంకర్లు అదే అన్నారు త్రేతాయాం వా యు యుగే ప్రాయశ ప్రవృత్తాని వా అంటే అథవా అనదర్ మీనింగ్ నాట్ ఏ వెరీ సాటిస్ఫాక్టరీ మీనింగ్ బట్ స్టిల్ ఏ మీనింగ్ ఈజ్ ఏ మీనింగ్ ఏమిటా మీనింగ్ త్రేతాయాం యుగే ప్రవృత్తాని త్రేతాయుగంలో చేయబడ్డాయి త్రేతాయుగంలో చేయబడ్డాయి అంటే ఇంక మిగతాయుగాల్లో చేయరా ఇప్పుడు చేయక్కర్లేదా అంటే ప్రాయశ ప్రవృత్తాని త్రేతాయుగంలో అధికంగా చేసేవారు మరి కృతయుగంలో అధికంగా ఏం చేసేవారండి అంటే జ్ఞానం సత్యయుగము కదా జ్ఞానం త్రేతాయుగంలో కర్మలు అనేదో సంసత్య విభాగం అలా చెప్తే చెప్పచ్చు బట్ అందమైన మీనింగ్ మొట్టమొదటి మీనింగే ఓకే వాళ్ళెవరో చేసేవారు దాని అర్థం ఏంటి అంటే మీరు చేయండి అని అర్థం మొత్తం అత ఓహో మీరు చేయండి అని అక్కడ మంత్రమే చెప్తాం తాన్ని ఆచరథ అనిగా తాని ఆచరథ ఓహో యూయం కూడా ఉంది తాని ఆచరథ ఓకే నిర్వర్తయ నియతం నిత్యం సత్యకామాత కర్మఫలకామా సంత సో త్రేతాయుగ త్రేతాయుగంలో చేశారు లేకపోతే త్రేతాయి త్రేతయంలో మూడు రకముల రుత్విక్కులు కలిసి చేశారు అంటే అభిప్రాయం ఏంటంటే మీరు కూడా చేసుకోండి అత ఇందువలన యూయం తానే ఆచరథ మీరు చేయండి కర్మల్ని ఇది చెప్తోంది బట్ ఇట్ హ్యాజ్ సంథింగ్ మోర్ టు సే ఆల్సో లేటర్ ఇడుగుదాం ఎలా చేస్తారు నియతం నీయతం అంటే నిత్యం అనర్థం ఆ నిత్య అనే శబ్దానికే వర్ణం వ్యత్యయం చేస్తే నిత్ నీయత అవుతుంది నిత్యలో తా ముందు యా తిరగేస్తే యా ముందు తా తర్వాత పెడితే నీయత సో బెనారస్ లాగా వారణాసిలో రా నా ఉన్నాయి కదా रागेशनारे बाटे सो अला वर्ण व्यय सो नि प्रतिरोजू ची तपनस तपन सोजू तपकड़ा चाहिए सो कर्मी एला सत्यमेंट यथाभूत कर्म फल काम सत आर्म के आ कर्म फलू दी फल ఈ కర్మకి ఫలం ఈ కర్మ గీఫలం అని అలా ఉంటుంది లిస్ట్ ఎండ్లెస్ లిస్ట్ కాబట్టి ఏ కోరిక గలవాడు ఆ కోరికని పొందటానికి ఆ కర్మని చేసుకోవాలి పెద్ద లిస్ట్ ఉంటుంది సో మీకు ఆ కర్మను చూసుకోండి మీ మనసులో ఉన్న కోరిక ఏమిటో చూసుకోండి ఆ కోరికకి తగ్గ కర్మ ఉంటుంది ఆ కర్మ చేస్తే ఆ కోరిక తీరుతుంది దే ఆర్ కనెక్టెడ్ టు ఇచ్ ద దర్ ఈజ్ నో వైలేషన్ అంటే తప్పనిసరిగా ఆ చెప్పిన విధంగా తప్పకుండా లభిస్తుంది మరి ఫెయిట్ అంటే అదే కదా కాబట్టి యథాభూత కర్మఫల కామాహ యథాభూత అక్కడ ఉన్నటువంటి ఫలమును యథాభూత కర్మఫలం ఏదైతే ఉన్నదో దాన్ని అతిక్రమించకుండా ఈ కర్మకి ఈ ఫలం వచ్చి కాబట్టి ఆ ఫలాన్ని మీరు కోరినట్లయితే ఆ కర్మని చేసుకోవాలి అని వ్యవస్థ కాబట్టి మీ కామనలకు తగ్గట్టుగా మీరు కర్మలు చేసుకోండి కామనలు ఉన్నాయనుకోండి చేసుకోవడమే కర్మ జనాలకి రకరకాల కామనలు ఉంటాయి ఆ కామను వదిలిపెట్టేస్తే వాడు గుండి మీద చేసుకుని హాయిగా నిద్రపోవచ్చు వాడు కుర్చీలో పడుకుని న్యూస్ పేపర్లు వదిలిపోవచ్చు కానీ మరి వాడు కామన్ వదిలిపెట్టడే ఈ వాన్స్ ఇట్ నాదండి సాధువు ఇస్తే ఎందుకంటే అక్కర్లేదని నేను అంటా నాకు వాళ్ళకి కావాలి ఏ వాంటే సో people are like that people have all kinds of desires utterly meaningless desires oka aina manavadu pellu kosam chaala tantalu podutunnadu manavadu pellu gurinchi meekendukandi benga ante he wants it that way who are you to say one way or the other this is his desire kavadi devalayankellide oh bhagavanada oh andreeswar swami ma manavadiki manavadu america lo unnadu మనోడు ఏ బెల్జియం అమ్మాయినో రష్యా అమ్మాయినో పెడేసి లోపలలో మంచి సంబంధం కుదిరి మంచి సంబంధం కుదరాలి మంచి సంబంధం అంటే ఏమిటై ఉండాలి అవతల వాళ్ళు నోట్లో వేలు పెట్టిన దద్దవాళ్ళు అయి ఉండాలి బాగా ఉన్నవాళ్ళు ఉండాలి ఇంకా అప్పటి నుంచి మన డిమాండ్స్ ఆరంభం అవుతాయి దానికి మంచి సంబంధం అని పేరు సో ఆయన హీస్ డిజైన్ హీ వాన్స్ సో ఇట్ కంటిన్యూస్ లైట్ ఆయనకి దానికి అడిగితే ఎవరినైనా సలహా అడిగితే ఈ కోరిక సలహం ఎలాగండి కర్మ అంటే వాళ్ళు ఏదో కర్మ చెప్తారు ఏదో కర్మ ఉంటుంది ఏదో గృహంలో చక్కగా తొందరగా వివాహం అవ్వాలి అయితే వివాహం అయితే మరి ఇదే వివాహం పెండింగు కాబట్టి తొందరగా వివాహం అవ్వాలి వివాహ యోగం పట్టాలి ఏమిటి కర్మ అంటే ఏదో స్వస్తి పుణ్యాహ వాచనము అలాంటి కర్మ ఏదైనా చేయమని చెప్తారు దే విల్ సజెస్ట్ సమ్థింగ్ సుదర్శన హోమం చెప్పి సుదర్శన హోమం అంటే కష్టాలు ఏదైనా ఉంటే తేరడానికి చెప్తూ ఉంటారు ఇలాంటి శుభాలు చెప్పి ఇంకేదో చెప్తారు సో దీ డూ ఇట్ అండ్ దెన్ వెయిట్ ఫర్ దర్ ఇన్ ఈ రకంగా ఎన్ని కోరికలుంటే అన్ని కర్మలు సపోజ్ ఆయన కూతురు పెళ్లి గురించి బెంగ కానీ మనవరా మనవడి పెళ్లి గురించి బెంగేమిటి సో వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్ళే చేసుకుంటారు ఈ రోజుల్లో అయినా కొడుకులు చూసుకుంటారు మనకేమిటి మనం రామాకృష్ణ అనుకుంటూ చక్కగా ముందుగోపనిషత్తి చదువుకుంటూ కూర్చున్నామని ఆయన అనుకుంటే ఆయన ఏ కర్మ చేయ కాబట్టి కర్మాపతి కావలనట్లు సత్యకామా యథాభూత కర్మఫల కామా సంత తర్వాత మంత్రం ఏముందంటే ఏషవ పంథా సుకృత్య లోకే అని ऐश इध वहांथा मार्गमु दिन मार्ग सुकृत्य लोके पुण्यवा पे स्वर्गा लोकाल की इदे मार्गम एक कर्म कर्मेक दारण वेस्ट भाष्युष पंथाग इुश पंथ मार ఇది మీకు మార్గము దారిండి దారి చూపిస్తూ ఉన్న శృతి దేనికి మార్గము సుకృతస్య లోకే సుకృతస్య మార్గ ఈ సుకృత సుకృతం మాట మీరు వినే ఉంటారు సుకృతము ఆపోజిట్ దుష్కృతము సుకృత సుకృత అంటే మంచి కర్మం చేశారని ఒక అర్థం కానీ మరి వేదంలో దానికి నిరుక్తంలో యాస్తాచారుడు ఏమని చెప్పాడంటే సుకృత అంటే స్వయం కృత అని అర్థం ఇది తైత్రీయంలో వచ్చింది మీరు మర్చిపోయి ఉంటారు నాకు గుర్తుందే సుకృత అంటే స్వయం కృత స్వయంగా చేసుకోవాలి కర్మ స్వయంగా చేసుకోవాలి కూలిపెట్టి కర్మ చేయించకూడదు దట్ ఈజ్ ది సుకృతస్య చిన్నప్పుడు మేము గురుకులంలో ఉండి నేను గురుకులంలో ఏడు సంవత్సరాలు ఉన్నా ఉండి వేదావతి చదువుకునేవాళ్ళు ఏదో హై స్కూల్లో చదువుకుంటూ గురుకులంలో మొక్క ఉండి వేదావతి చదివేవాళ్ళం సో ఆ రోజుల్లో మాకు భోజనానికి ఎవరైనా పిలిస్తే చాలా ఎందుకంటే భోజనానికి మొహం వాటి వాళ్ళు సో చిన్నతలం చిన్నపిల్లలు అంటే అలాగే ఉంటారు అందులో వైదికులు కొంచెం ఆ ఉంటారు ఎనివే సో ఒక ధనవంతుడి ఇల్లు ఉంది ఆ ధనవంతుడి ఇంట్లో ఎప్పుడో పాతకాలం వాళ్ళు అదే ప్రాచీనులు చేసేటువంటి దేవతార్చన అనుకుంటుంది దేవతార్చన అంటే దేవుణ్ణి ఓ పెట్టిలో పెట్టి పెడతాను శివలింగం అది ఉంటాయి రోజు ఆ శివలింగం నెత్తి రెండు నీళ్లు పోసి ఆ తర్వాత కొంచెం గంధం ఆ నైవేద్యం పెట్టేస్తే ఇంట్లో వాళ్ళందరూ చేస్తారు అది వాళ్ళ వ్యవస్థ ఆ యజమాని చేసుకోవచ్చు అది తన నెత్తి రెండు నీళ్లు పోసుకుని వచ్చి ఓ కట్టుకుని అక్కడ కూర్చుంది ఆ పని ఆయన చేయొచ్చు He doesn't do it. He believes in it, but he doesn't do it. Kaya walamun wala laziness, anta kandigyanada. So, amma gauri ki interest, ka darakal kata, da, ontadhi cheses for amma gauru, inka bodhidha vantei, ye ee panu hoot agi pahin, deevudikku pekkunna mahan anangana kootukana o shastra, deevudikku pektaal mundur. Deevudikku pektaal vantei allakha, dhaning maldei oek ok vidhi kata, ande viri nge kabir beti varmado. Vada paalya dhuchee vada. వచ్చేప్పటికి మా గురువు గారు వెళ్ళి వాళ్ళు ఇంటికి వెళ్ళారని మేము పరిగెత్తుకి వెళ్ళిపోయి వాళ్ళం కౌలో హల్లో వెళ్ళిపోయి మేము ఎప్పుడో పొద్దున్న ఆరు గంటలు స్నానాలు చేసేసి వాళ్ళము పదింటికి పదకొండింటికి వేరే రెడీ అనమాట సో వెళ్ళిపోయి ఆ దేవతార్చన తీసేసి రుద్రం నమ్మకం ఒటుకొచ్చు తగడక నమస్తే రుద్రం అన్యమని చెప్పేసి అభిషేకం చేసేసి నైవేద్యం పెట్టేసేవాళ్ళం దేవుడికి నైవేద్యం పెట్టేస్తే ముందు మనకు భోజనం వడ్డించేస్తాను భోజనం చేసి రోడ్డు మీద సో దేవుడు అంటే మనదది మనకి భోజనం ఫ్రీ భోజనం ఎప్పుడూ ఫ్రీ అయ్యే సో దిస్ ఈజ్ హౌ దీన్నే కూలీ కూలీ చేత చేయించక ఉంటాం కూలి కర్మ కర్మ తనకి తాను చేసుకోవాలి నేను వెళ్ళి పూజ చేస్తే ఆ పూజాఫలం నాకే దక్కుతుంది ఆయనకి దక్కదు నాకు భోజనం పెట్టిన ఫలమే దక్కుతుంది ఆయనకి ఆ ఫలం ఆయనకు వస్తుంది ఈ ఫలం నాదే ఆ ఫలం ఆయనది కాబట్టి సుకృత్య స్వయం కృత మీరు సత్యుట్ ను పెట్టి చేయించకూడదు దట్ ఈజ్ హౌ స్వయంకృతస్ అంటే అర్థం అదే అన్నారు శంకరులైన అనండి సుకృత్య స్వయం నిర్వర్తిత్య కర్మణ స్వయంగా చేసిన కర్మకి మార్గము సుకృత్య మార్గ పంథా ఇంకా లోకే అని లోకే అంటే సప్తమి ఆ సప్తమికి అర్థము నిమిత్త సప్తమి లోకే అంటే లోక నిమిత్తం అర్థం సో లోకము నిమిత్తముగా లోకము అంటే లోక్యతే భుజ్యతే ఇది లోక ఫలం మీ చేత భుజింపబడేది అంటే భోగింపబడేదానికి లోకము అని పేరు ఈ దేహానికి లోకము అని పేరు కర్మానుబంధీని మనుష్య లోకే అని పదిహేనో అధ్యాయంలో మనుష్య లోకే అంటే మనుష్య దేహే చెప్తా మనుష్య లోకం అంటే మన ఈ లోకం కాదు మనుష్య దేహే సో ఇది కూడా లోకమే ఎందుకో తెలుసిన దీన్ని మనం భుగ్ భుజిస్తాం ఇట్ ఈస్ భోగ్య ఫరస్ ఎంజాయ్ దర్శల ఇట్ ఇస్ కాల్ లోక ఈ దేహము ఈజ్ ఎ బెటర్ లోక ఎందుకంటే బాహ్యాన్ని ఎంజాయ్ చేసేదానికి కూడా ఇది అవసరం ఇది ఉంటే కానీ బాహ్యం ఎంజాయ్మెంట్ కుదరదు కాబట్టి ఇది లోకం కాబట్టి లోక అంటే ఫల కర్మ ఫలము భుజించబడి ఇది భోగింపబడేది ఫలం కదండి కాబట్టి లోకే అంటే ఫలే కర్మఫలే అక్కడ నిమిత్త సప్తమే కర్మఫల నిమిత్తం మంత్రవ్యాఖ్యానం ఎప్పుడు కూడా కొంత క్రిటికల్గా ఉంటుంది సో కర్మఫలం నిమిత్తంగా అంటే కర్మఫలాన్ని మీరు పొందగోరే పక్షంలో మీరు స్వయంగా చేసుకున్న కర్మకి ఫలం వస్తుంది కాబట్టి స్వయంగా చేసుకోవాలి అంటే కర్మలకి సంబంధించిన సమాచారం మనకి తెలుసుండాలి అది వేదంలో ఉంది ఇది కర్మ మార్గము మీకోసం సిద్ధంగా ఉంది రండి తీసుకోండి అని ఆ మంత్రా అదేంటారైనా లోక్యతే భుజ్యతే ఇది కర్మఫలం లోక ఉచ్యతే కర్మఫలానికి లోకహానికే ఈ లోకం మనకి లభించింది అంటే ఇది కూడా కర్మఫలంగానే మనకి లభించదు మన కర్మఫలం బాగుండబట్టే మనం భారతదేశంలో పుట్టాము ఈ సంస్కృతిలో మనం జీవిస్తున్నాము ఈ లోకంలో మనం ఉన్నాము ఇది కర్మఫలం ఇంకో రకం కర్మఫలం బాగుండే అమెరికాలో ఉన్నారు వాళ్ళు ఎక్కువ భోగాల్ని అవి అనుభవిస్తే కర్మఫలం వాళ్ళది సో ఈ లోకం కూడా కర్మఫలమే ఈ దేహము కర్మఫలము కాబట్టి లోక శబ్దానికి అయితే కర్మఫలం అనే అర్థం ఎలా వచ్చింది దానికి లోక్యతే ఇది లోక భాష్యకారులు చె ఇచ్చారు కనుక నేను వివరిస్తున్నాను లోక్యతే ఇది లోక లోక అంటే చూడ్డాం లోక్యతే అంటే దృశ్యతే చూడబడుతుంది ఆలోకము వెళ్ళలేదు మీరు ఆలోకము కాంతి కాంతిలో సర్వము చూడబడుతుంది కనుక ఆలోకము అని సో చూడబడుతుంది చూడబడ్డమంటే ఏమిటండి భుజ్యతే ఇచ్చ ఎందుకంటే చూడ్డానికి తెలుసుకోవడం అని అర్థం కర్మఫలము అంటే మీరు అనుభవించే కర్మఫలము అన్ని సందర్భాల్లో తెలియబడుతూ ఉంటుంది సుఖముందనుకోండి తెలిసే సుఖమా తెలియనిది సుఖమా తెలిసేదే సుఖము మిఠాయి ఉందనుకోండి ఎదుర్కొండగా అది సుఖమవుతుందా ఆవదు అది నాలుగు మీద వేసుకుని దాని రుచంతా మనకి బాగా తెలిస్తే అప్పుడు సుఖం మ్యూజిక్ ఉందనుకోండి మనకి వినపడకుండా గోడ అడ్డుందనుకోండి సుఖం కాదు మన చెవిలో పడి వింటే సుఖం కంటితో చూస్తే సుఖం ముక్కుతో ఆఘ్రాణిస్తే సుఖం చర్మంతో స్పృశిస్తే సుఖం సో ఈ శబ్దరూప స్పర్శ గ్రంథములన్నీ కూడా జ్ఞానరూపంగా ఉంటాయి అన్నీ జ్ఞానమే కాబట్టి జ్ఞా సుఖము జ్ఞానాత్మకం సుఖము యొక్క స్వరూపం జ్ఞానం అంచేతనే మీకు తెలియంది సుఖం కాదు మీకు ముక్కుడు ఎవ్వడగా ఉందనుకోండి బ్లాక్డు నోస్ రోజా పువ్వుల పరిమళ ఉందనుకోండి దెర్ ఇస్ నో సుఖ మీకు జ్వరంగా ఉందనుకోండి నాలుగు చేదుగా ఉందనుకోండి మిఠాయిలు ఉన్నాయనుకోండి దెర్ ఇస్ నో సుఖ తెలిస్తే సుఖం అంచేతనే సుఖము ఆత్మస్వరూపం ఎందుకంటే ఆత్మ జ్ఞాన జ్ఞానాత్మకం కనుక జ్ఞానఘనం కనుక సుఖము జ్ఞాన రూపంగానే ఉంటుంది జ్ఞానం లేదో సుఖం లేదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే లోక్యతే దృశ్యతే అంటే జ్ఞాయతే అంటే భుజ్యతే ఆ రకంగా లోకశబ్దానికి ఫలము అని అర్థం కాబట్టి ఫల నిమిత్తంగా లోకే ఫలే నిమిత్తే నిమిత్త సప్తమే నిమిత్తార్థంలో వచ్చే సప్తమే సప్తమే విభక్తిది సో అంటే ఇంతకీ చెప్పొచ్చేది ఆ ఫలం కొరకు ఈ కర్మ చేసుకోవాలి స్వయంగా చేసుకోవాలండి కూలికి పెట్టి చేసుకోవడం కాదు మీ మీరు చేసుకోండి కర్మలు అలా చేసుకోవాలి ఇప్పుడు ఈ రోజుల్లో ఏం చేస్తారంటే ఏ సబ్స్టిట్యూట్స్ అంబడి ఏ ఎంప్లాయీస్ అంబడి ఈ ఈ పెళ్ళికొడుకు వీడు ఏం చేస్తాడు కర్మ వీడు ఆచమనం చేయడం జాతకాడు కేశవాయశ్వరం వాళ్ళకి ఏమైతే వీడేం కర్మ చేస్తాడు బలిని ఒకటి రుక్కులు ఇచ్చి కూర్చుంటాడు ఏం కర్మ చేస్తాడు సో పురోహితురే చేసేస్తాడు ఒక్క మంగళసూత్రం ఒకటి కడతాడు కూడా మిగతా పనులన్నీ పురోహితులు చేసేస్తాడు మిగతా అంతా పురోహితురే తోమాలు చేసుకోవాలంటే పురోహితురే చేసుకుంటాడు పురోహితుడు ఎందుకు చేసుకుంటాడంటే అసలే ఏమి చేయకుండా వెళ్ళిపోతే వాళ్ళు ఇచ్చే దక్షిణ వాళ్ళకి మనసుకు తృప్తిగా ఉండదు అందువల్ల ఏదో పురోహితుడు సంథింగ్ చేయాల్స్ దాన్ని అనే ఒక ఫీలింగ్ వీళ్ళకి క్రియేట్ చేయడం కోసం ఆయనే చేసుకుంటాడు వీడు చేయాల్సింది అదంతా వీడు చేయాల్సిన కర్మంతా ఆయన చేసుకుంటాడు సో ఓ దర్భ పట్టుకుంటాడు వాడు ఈ దర్భ ఈ కొనవాడు ఆ కొన ఆయన పట్టుకుంటాడు అంటే ప్రారంభంలో అదేనాను ఆ తర్వాత ఈయన వదిలేస్తాడు ఆ వాడు వదిలేస్తాడు హోమాలు జయాది హోమాలు ఉన్నాయనుకోని ఏం చేసుకుంటాడంతే తుష్మస్వాహ ఆదాభ్యస్వాహా అంట అన్నీ ఈయనే చేసుకుంటాడు వాడు ఊరికి చూస్తూ ఉంటాడు లేకపోతే ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ ఉంటాడు సో అలా ఉండకూడదు సుకృతస్య లోకే గంగా స్నానం చేస్తే మీరు చేయాలి దేవాలయానికి వెళ్తే మీరు వెళ్ళాలి ఆ చంద్రబంబించేం కదండి అంటే దాని పుణ్యం దానికి ఉంటుంది కానీ మీరు చేసిన దాని ఫలం అది కర్మ మార్గం ఉంటే మీరే చేయాలి సుకృతస్య స్వయం కృతస్య బాగా చేయుటా అని ఆయన అనలేదు ఆ అర్థం చెప్పనే లేదు అక్కడ స్వయం నిర్వర్తితస్య అని అర్థం చెప్పారు కానీ సుష్ఠు నిర్వర్తితస్య అనే అర్థం చెప్పనే లేదు ఎందుకంటే వేదంలో సుకృతస్య అంటే స్వయం కృతస్య లోకంలో సు అంటే శోభనం అర్థం కానీ వేదంలో స్వయం ఇది తైత్రియంలో తస్మాత్ తత్ సుకృతముచ్యత ఇది ఆత్మాన స్వయమకృరుత తస్మాత్కృతముచ్యత ఇది ఆత్మానం స్వయమకురుత ఆ పరబ్రహ్మ తనను తాను ప్రకటించుకుంది అని చెతనే సుకృతం అని పేరు వచ్చింది నాటి సుష్ఠుకృతం స్వయంకృతం అదే అర్థాన్ని చెప్పేశారు ఇంక రెండో అర్థం లేదు దానికంటే ఓకే తదర్థం తత్ప్రాప్తే ఏష మార్గర్థ సో తదంటే ఫలం కర్మఫలాన్ని మీరు పొందాలనుకుంటే అయ్యా ఇది మార్గము ఏషా సుకృతే కర్మఫలం